మధ్యవర్తిత్వంగా పెట్టుకొని దువా చేయడం ఇది చాలా దువా స్వీకరించబడడానికి ఉత్తమ మార్గం అల్లాహుతాల సూర్య ఆరాఫ్లో ఫుహుబి అల్లాహకు చాలా ఉత్తమమైన సుందర నామములున్నాయి మీరు వాటి ఆధారంగా ఆ నామముల వసీలతో దువా చేయండి మరియు సహీ హలో ఉంది ప్రవక్త సల్లల్లా అలూ సలం మస్జిద్లోనే ఉన్నారు ఒక వ్యక్తి నమాజ్ చేశాడు చివరిలో దువా ఏం చేశాడు అల్లాహుమ్మాయి అల్లా యొక్క నామాలను అల్లాహ గుణాలను ప్రస్తావించి దువా చేస్తూ ఓ అల్లాహ్ నా యొక్క పాపాలని క్షమించు అని వేడుకున్నాడు ఎప్పుడైతే ఆ వ్యక్తి అల్లాహుమ్మ ఇన్ని అస్అలు ఓ అల్లా నేను నీతో ప్రశ్నిస్తున్నాను నీతో అడుగుతున్నాను నీతో కోరుతున్నాను మరియు దీనికైలి అహద్ అతని నామాలను గుణాలను అన్నిటిని పేర్కొన్నాడో ఏదైతే సూర్యఖ్లాసులో వచ్చి ఉందో అప్పుడు ప్రతం వారు తెలిపారు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 ఇస్మాయిల్ అలహిమస్లాం వారి యొక్క దువాలో సూర్య బక్రాలో కూడా తెలుపబడ్డాయి ఎక్కడైతే వారు అల్లా యొక్క గృహం కాబతుల్లాను నిర్మిస్తున్నారో ఆ సందర్భంలో ఎప్పుడైతే ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ అలహీము అస్సలాం కాబా యొక్క పునాదుల మీద ఆ గృహాన్ని నిర్మించారో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 ఆమెకు చేరువయ్యాను అంతలోనే ఆమే ఓ అల్లా దాసుడా అల్లా అల్లాతో భయపడు అని నీ భయాన్ని నాకు గుర్తు తెచ్చింది నేను వెంటనే ఆచడు చెడు కార్యాన్ని వదిలేశాను మరియు ఆమెకు ఇచ్చిన ఆ సహాయాన్ని కూడా నీ సంతృష్టి కొరకు తిరిగి ఆమె నుండి తీసుకోలేదు ఓ అల్లా నీవు గనక దీన్ని స్వీకరించి ఉంటే నన్ను ఈరోజు ఈ కష్టం నుండి తొలగించు అని దువా చేశాడు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 అతనికి అదంతా ఇచ్చేశాను నీవు దానిని స్వీకరించి ఉంటే ఈరోజు మేము ఏ కష్టంలో ఉన్నామో మా కష్టాన్ని నీవు తొలగించువు అల్లా ప్రత సలసిన వారు చెప్పారు ఆ రాయి మరింత పక్కకు జరిగింది ముగ్గురు ఎంతో సునాయసంగా బయటికి వెళ్ళిపోయారు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 ఒక ప్రతీకమైన పద్ధతి నమాజ్ ఉంది ఈద్గాలో వెళ్ళి ఆ నమాజ్ చేసి అల్లాతో దువా చేస్తారు ఆ సలాతుల్ ఇస్త ఇస్తిష్కా హజరత్ ఉమర్ రది అల్లాహను గారు చేయించారు ఆ తర్వాత హజరత్ అబ్బాస్ రది అల్లాహు తాలను ముందుకు పిలిచి ఓ అబ్బాస్ నీవు వర్షం గురించి అల్లాతో దువా చేయని చెప్పారు మరి ఇటు ఉమర్ రి అల్లాహతల ఓ అల్లా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 దాని గురించి మీరు ఏదైనా నాకు ప్రయత్నం చేయండి అల్లాహోకే బర్ ప్రవక్త అసలల్లాహుహు అలేసలం ఆ నవయువకుడైనటువంటి రబియా యొక్క ఆలోచనతో ఆశ్చర్యపడి ఎవరు నీకు ఏ ఆలోచన ఇచ్చారు మీ తల్లియా లేక మీ తండ్రియా అతను లేదు నేను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 వహించాను అప్పుడు ప్రవక్త సలహా వారు అంటారు ఫీ అలీక బి ఇలా నీవు ప్రళయ దినాన నా సిఫారిసు పొందడానికి ప్రళయ దినాన నా యొక్క సహవాస్యం పొందడానికి నీవు అధికంగా సజ్జాలు చేస్తూ ఉండు అధికంగా నఫీల్ నమాజులు చేస్తూ ఉండు అని చెప్పారు అలాగే ఇంకా సోదరులారా మనం లా ఇలాహ ఇల్లల్లా ఏదైతే నోటితో పలుకుతామో ఇది కేవలం నోటి వరకే పరిమితం కాకుండా స్వచ్ఛమైన మనస్సుతో ఉండాలి అదే విషయం ప్రవక్త సల్లాహ అలై సలం తెలిపారు హజరత్ అబూ హురేరా నది అల్లాను ఉల్లేఖించిన హదీతులో ఒక సందర్భంలో అబు హురే నది ఇల్లా అడిగారు ప్రవక్తాల్లా ఓ ప్రవక్త ప్రళేదినారని సిఫారసును పొందే అదృష్టవంతుడు ఎవడవుతాడు అని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 మూఢనమ్మకాలను వదులుకొని దూర విశ్వాసాలను వదులుకొని సిఫారసు ప్రళయదినాన పొందడానికి ఏ మంచి విషయాలు మంచి మార్గాలు అల్లాహురాన్లో మరియు ప్రవక్త సల్స్లం హదీతులో తెలిపారో వాటిని అవలంబించే ప్రయత్నం చేయాలి అల్లా మనందరికీ ఆ సద్భాగ్యం ప్రసాదించుగాక జజాకు అల్లాహుఖైరా అసలం వైకమ్ వరహతుల వరకా